दोहा, बंध निवृत्ति बने न बिन अध्यास, धी लूड़ी अहंकार से आदि लेके जो अनात्म वस्तु है सो बंध कै अहंकार मदलकोनी దేధిక సంపూర్ణ అనాత్మ పదార్థాలన్నీ కూడా బంధము అనబడతాయి అంటే మోక్షం యొక్క లక్షణం గురించి చెప్పుకున్నప్పుడు కారణ సహిత జగత్ యొక్క నివృత్తి అంటే అజ్ఞాన సహిత సంపూర్ణ దేహాదిక ప్రపంచం యొక్క అత్యంత నివృత్తి మరియు పరమానంద బ్రహ్మ ప్రాప్తి అని ఏదైతే మోక్షం యొక్క లక్షణం చెప్పుకున్నామో అందులో మొదటి అంశమే ఇక్కడ బంధము అజ్ఞాన సహిత దేహాధిక ప్రపంచం ఈ బంధం అంతా కూడా జ్ఞానోత్తర కాలంలో అత్యంత నివృత్తం అవుతుంది అని ఏదైతే వేదాంతులు చెప్తారో ఆ బంధం యొక్క నివృత్తి జ్ఞానం చేత కావాలి అంటే ఆ బంధము మిథ్యా ఉండాలి మిథ్య అయిన ఎడలనే జ్ఞానం చేత నివృత్తి అవటకు యోగ్యం ఉంటుంది కానీ ఈ బంధము మిథ్యా కాదు మరేమనగా సత్యం సత్యమైనటువంటి బంధము జ్ఞానం చేత నివృత్తి కాదు ఇది నియమం ఉంది అన్నమాట జ్ఞానం చేత నివృత్తి అగుటకు యోగ్యం ఏదైతే ఉంటుందో అది మిథ్యా అయ్యే ఉంటుంది మిథ్యా కాని ఎడల అంటే సత్య వస్తువు జ్ఞానం చేత నివృత్తి కాదు ఇది నియమం అందువల్ల ఈ బంధము ఒకవేళ అధ్యాస అయినట్లయితే మిథ్య చేత నివృత్తి అగుచుండేది కానీ ఇది మిథ్యాన్ని సిద్ధి చేయడానికి అధ్యాస అని సిద్ధి చేయడానికి దానికి కారణ సామాగ్రులు కూడా అవసరం ఉంటాయి అంటే కారణ సముదాయం ఏ విధంగా కుండ తయారు చేయాలంటే దండము చక్రము కులారులు ఇవన్నీ కారణాల యొక్క సముదాయంది అపేక్ష ఉంటుంది అట్లే ఈ అధ్యాస ఈ బంధమును సిద్ధి చేయాలంటే దీనికి కూడా కారణ సామాగ్రులు అవసరం ఉంటాయి కాని కారణ సామాగ్రులేవి లేవు కావున ఇది మిథ్యా అని చెప్పడానికి వీల్లేదు మరి మనగా సత్యము సత్యమైనటువంటి బంధం జ్ఞానం చేత నివృత్తి కాదు అందుకని జ్ఞానం యొక్క ఆశనే వదులుకో జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది బంధ నివృత్తి అవుతుంది అనేటువంటి ఆశనే వదులుకో అని దోహం యొక్క అర్థము టీక చూడండి అహంకారసే ఆది లేకే జో అనాత్మ వస్తువు సో బంధు కయ్యే బంధు అనగా దేనికంటారు కంటస్థం చేసుకోండి అహంకారం మొదలుకొని అంటే నేను నేను నేను అనేటువంటి అహంకారం ఉన్నదో అది మొదలుకొని ఈ దేహాధిక సంపూర్ణ ప్రపంచం ఇదంతా కూడా అనాత్మ వస్తువు ఇది బంధం సో బంధు జో అధ్యాస రూపు హోవేతో ఈ దేహాధిక ప్రపంచా కూడా బంధం అంతా కూడా అధ్యాస అయిన ఎడల జ్ఞానత నివృత్తి హోవే జ్ఞానం చేత నివృత్తి అగుచుండేటిది ఏ విధంగా రజ్జు ఎందు సర్పము శుక్తి ఎందు రజతము ప్రతీతి అగుచోట జ్ఞానం చేత కానీ లేదా శుక్తిరహిత దృష్టాంతంలో శక్తి యొక్క జ్ఞానం చేత కానీ కల్పితమైనటువంటి సర్పము కానీ లేదా రజతము కానీ నివృత్తి అవుతుంది ఎందుకు అవి కల్పితములు ఉన్నాయి మిథ్యా ఉన్నాయి అధ్యాసం ఉన్నాయి అందుకని అధిష్టాన జ్ఞానం చేత అధ్యక్ష వస్తువు నివృత్తం అవుతుంది మిథ్యా ఉన్నందువలన అవరు అధ్యాస రూపు నెహి హోవేతో జ్ఞానతే నివృత్తి హోవే నహి మిథ్యా కాని ఏడల అధ్యాస రూపం కాని ఏడల జ్ఞానం చేత నివృత్తి కాదు కా అయితే ज्ञाकाय स्वभाव एनकन ज्ञा स्वभाव इलामन ज्या वस्तु का ज्ञान होवे ताके विषे अध्यास और अज्ञात तुमक दूरी करे है इधमें ज्ञान ऐसी स्वभावी ये, ये वस्तु ज्ञान मन को कबंध मरी आ वस्तु अध्यास ఏదైతే పూర్వం ముండనో అది జ్ఞానం చేత నివృత్తి అవుతుంది జైసే ఏ విధంగా అంటే జేవరిక జ్ఞాన్ జేవరి విశే సర్ప ధ్యాసకు అవరు జేవరిక అజ్ఞానుకు దూరీకరే జేవరి అంటే త్రాడు రజ్జు రజ్జు అందు చేత ఏదైతే అయం సర్ప అనేటువంటి భ్రాంతి అక్కడ అధిష్టానం జ్ఞానం చేత అంటే రజ్జు జ్ఞానం చేత త్రాడు జ్ఞానం చేత ఏమవుతుంది ఆ త్రాడు యందు కల్పితముగా ఆధ్యాసికముగా ఆరోపింపబడినటువంటి సర్పము మరియు ఆ రజ్జు యొక్క అజ్ఞానము ఏదైతే ఉండను ఆ రజు యొక్క అజ్ఞానం వల్లనే కదా మనకు సర్పం ప్రతీతి అందుకని ఆ రజ్జునందు ప్రతీయమానమున్నటువంటి సర్పము మరియు ఆ సర్పం యొక్క జ్ఞానము మరియు ఆ రజ్జు యొక్క అజ్ఞానము ఇవన్నీ కూడా నివృత్తం అవుతాయి ఎప్పుడు అధిష్టానం అనేవి రజ్జు జ్ఞానం చేత ఇది జ్ఞానం యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది అయితే అధ్యాస దేనికంటారు స్వామీజీ అధ్యాస అనే శబ్దం మేము కొత్తగా వింటున్నాం ఇప్పుడు అనంటే లక్షణం చెప్తాను కంటస్థం చేసుకోండి అని చెప్తున్నాడు గ్రంథకర్త భ్రాంతి జ్ఞానక విషయో మిథ్యా వస్తుాన్ తాకా నాన్ అధ్యాసే భ్రాంతి జ్ఞానం మిథ్యా జ్ఞానము ఏదైతే కలుగుతుందో ఆ భ్రాంతి జ్ఞానము దేనిది కలుగుతుంది మనకు అది ఒక విషయం అంటూ ఉండాలి కదా ఎందుకంటే నిర్విశేక జ్ఞానం ఎప్పుడు కూడా ఉండదు ఇది జ్ఞానం యొక్క స్వభావం జ్ఞానం ఎప్పుడు కలిగినా కానీ నిర్విశేక జ్ఞానం కలగదు జ్ఞానం అన్నప్పుడు ఏమి జ్ఞానం దేని జ్ఞానం అని అక్కడ ఆక్షేపం కలుగుతుంది అందుకని అక్కడ ఒక విషయం యొక్క జ్ఞానము అని చెప్పాలి గట జ్ఞానం పట జ్ఞానం లేదా రజు ఎందు సర్ప జ్ఞానం భ్రాంతి జ్ఞానం చోట సర్ప జ్ఞానం అన్నప్పుడు అక్కడ సర్పము విషయం సర్ప అన్నప్పుడు జ్ఞానానికి విషయం ఎవరైందా సర్పమైంది అందుకని భ్రాంతి జ్ఞానము అయం సర్ప మరియు దానికి విషయము మిథ్యా వస్తు సర్పము భ్రాంతి జ్ఞానక విషయ మిథ్యా వస్తువు అవరు ప్రాంతీయ జ్ఞానం ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానము ఇగో దీనికి అధ్యాస అంటారు అంటే రజ్జునందు సర్పము సర్ప జ్ఞానము రెండు కూడా మిథ్యా సర్పం విషయము మిథ్యా వస్తువు ఆ సర్పములకు సంబంధించినటువంటి జ్ఞానం అయం సర్ప ఇది సర్పమున్నది అనేటువంటి జ్ఞానం ఈ జ్ఞానము జ్ఞానానికి విషయము ఈ రెండు కూడా అనిర్వచనీయంగా రజ్జునందు ఉత్పన్నమయ్యి భ్రాంతి చేత కనపడుతున్నాయి కాబట్టి ఇక దీనికే అధ్యాస సర్పము సర్ప జ్ఞానము మిథ్యా వస్తువు మిథ్యా వస్తువు సంబంధించిన జ్ఞానము ఈ రెండు దీనికే అధ్యాస అంటారు కంటస్థం చేసుకోండి జాక విషే జో వస్తువు మిథ్యా నహిహే కింటూ సత్య తాకి జ్ఞానిస్తే నివృత్తి హోవెనయి దీని అందు ఏ వస్తువు అయితే మిథ్యా కాదో ఇప్పుడు ఉదాహరణకు భూతలం నందు ఘటం ఉంది భూతలే అనుకో అక్కడ ఆ భూతలం నందు ఘటం ఏదైతే ఉన్నదో అది వ్యవహారిక సత్యం ఉన్నది ఆ సత్య వస్తువు జ్ఞానం చేత నివృత్తి అవుతుందా అయం ఘట అనేటువంటి జ్ఞానం అయింది అయినంత మాత్రం చేత ఘటం నివృత్తి అవుతుందా కాదు సత్య వస్తువు జ్ఞానం చేత నివృత్తి కాదు మిథ్యా వస్తువు అయితే జ్ఞానం చేత నివృత్తి అవుతుంది ఇది నేమో ఉంది తైసే ఆత్మావిషే అహంకారసే ఆది లేకే బంద్ జో అధ్యాసకయ్యే మిథ్యా హోవే తో సే నివృత్తి హోవే అయితే ఈ దేహాదిక ప్రపంచం అహంకారం మొదలుకొని అనాత్మ వస్తువు సంపూర్ణ ప్రపంచం ఏదైతే ఉన్నదో దేహాదులన్నీ కూడా ఇవన్నీ కూడా వేదాంత సిద్ధాంతానుసారంగా ఆధ్యాసికములు అధ్యస్థములు అయితే అధ్యస్థం అన్నప్పుడు నిరధిష్టాన విభ్రాంతే కోప్య అధిష్టానం లేకుండా అధ్యాస కలగదు అధ్యాస అయ్యింది భ్రాంతి కలుగుతుంది అన్నప్పుడు అక్కడ ఏదో ఒకటి అధిష్టానం ఆధారం ఉండాలి అధిష్టానమే లేకపోతే కలగడానికి అవకాశం లేదు ఉదాహరణకు మందంధకారంలో కనపడేటువంటి రజ్జు ఎందు సర్పం ఏదైతే ఉన్నదో ఆ సర్పము సర్ప జ్ఞానము మనకు ప్రతీది కావాలి అని అంటే అక్కడ రజ్జు అనేది ఒకటి ఉండి తీరాలి రజ్జుయ లేకపోతే సర్పభ్రాంతి కలగడానికి అవకాశమే లేదు అందుకే అధిష్టానం లేకుండా అధ్యక్ష వస్తువు కనపడడానికి వీలు లేదు మరుభూమి లేకుండా మృగజలం కనపడదు శక్తి లేకుండా రజతం కనపడదు రజ్జు లేకుండా సర్పం కనపడదు అట్లే ఈ దేహాదిక ప్రపంచమునకు కూడా అధిష్టానం అనేది ఒకటి ఉండి తీరాలి అది ఎవరు అని ఆత్మ ఆత్మ విషయ అహంకారే ఆది లేకే బంధుజో అధ్యాస్ మిథ్య హోవేతో ఈ ఆత్మ యందు ప్రతీయమానమవుతున్నటువంటి అహంకారం మొదలుకొని ఈ దేహాదిక సంపూర్ణ అనాత్మ ప్రపంచం ఏదైతే ఉన్నదో ఈ అధ్యాస ఇది మిథ్య అయిన ఏడల జ్ఞానితే నివృత్తి హోవే జ్ఞానం చేత నివృత్తి అవుతుండేటిది ఆత్మ విషయ మిథ్యాబంధికి సామాగ్రి అయినయి మరి ఇది అధ్యాస అని నిరూపించాలి అంటే దానికి సామాగ్రులు ఏమున్నాయి చెప్పండి ఈ అహంకారం మొదలుకొని ఈ దేహాధిక ప్రపంచమంతా అనాత్మ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆధ్యాసికములు కల్పితములు మిథ్యా అని నిరూపించాలి అని అంటే అధ్యాస సామాగ్రులు చెప్పాలి కానీ అధ్యాస సామాగ్రులు సిద్ధించడం లేదు దానికి ఏదైనా ఒక కార్యం చెప్పాలంటే దానికి కారణ సామాగ్రి ఉండాలి కదా కారణ సముదాయానికే ఏమంటాము సామాగ్రి అంటాం ఆ సామాగ్రులు ఉంటే కార్యం నిష్పన్నమవుతుంది మరి ఇక్కడ ఈ యందు ఈ అహంకారం మొదలుకొని అనాత్మ వస్తువులైనటువంటి బంధం ఉన్నదో ఇది మిథ్యా అని సిద్ధి చేయాలంటే నిరూపించాలంటే దానికి కారణ సామాగ్రిని కూడా చెప్పాలి కదా కానీ కారణ సామాగ్రి ఏమీ లేదు కాబట్టి ఇది మిథ్యా కాదు ఆత్మహవిష మిథ్యాబంద్కి సామాగ్రి హై నయి ఆరు బంద్ ప్రతీతి హోవే కానీ అనుభవ గోచరమైనటువంటి ఈ అనాత్మ వస్తువులన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం ప్రతీతి అవుతున్నాయి కానీ ఇది మిథ్యా అని కారణ సామాగ్రిలు లేవు అందువల్ల ఈ ప్రతీయమానమైనటువంటి అనాత్మ దేహాదిక ప్రపంచం అనాత్మ వస్తువులు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతీతి అయితే అనుభవంలో ఉన్నాయి కానీ ఇది మిథ్యా అని కారణ సామాగ్రి లేదు మరి దీనికి ఏమనాలి అంటే ఎప్పుడైతే ఇది మిథ్యా కాదు అప్పుడు సత్యం అని అర్థత సిద్ధమవుతుంది అందుకని ఈ దేహాదిక ప్రపంచం అంతా కూడా సత్యము ఈ బంధము సత్యము మిథ్యా కాదు మిథ్య అయితే జ్ఞానం చేత నివృత్తి అవుతుండేది కానీ ఇది మిథ్యా కాదు మరేమనగా సత్యము మిథ్య ఎందుకు కాదు కారణ సామాగ్రులు లేవు అందువల్ల నివృత్తి అవ్వటం యోగ్యం కాదు యాతే బంధు సత్యే అందుకని ఈ బంధం సత్యం సత్యబంధికి జ్ఞానసే నివృత్తికి ఆశ నిష్ఫల అందుకని ఈ సత్యబంధం యొక్క నివృత్తి జ్ఞానం చేత అవుతుంది అని ఏదైతే మీరు భ్రమపడుతున్నారో అదంతా నిష్ఫలం నాయనా అంటాడు ఈ ప్రయోజనం అనేది సిద్ధించదు ఇందులో అధ్యాస అనే శబ్దము వచ్చింది కదా అధ్యాస యొక్క లక్షణం చెప్తాయమన్నాడు మూలంలో భ్రాంతి జ్ఞానక విషయ మిథ్యా వస్తు మరొక రెండు ప్రకారాలుగా అధ్యాస లక్షణం చేస్తాడు అది కూడా కంఠస్థం చే పెట్టుకోండి స్వ అభావ్ కే అధికరణమే జో అవభాస్ నాం విషయ ఇంత మనకు లక్షణం స్వ అభావుకే అధికరణమే స్వశబ్దం చేత మిథ్యా వస్తు తీసుకోవాలి ఆ మిథ్యా వస్తు ఎక్కడనైతే స్వయంగా అభావమై ఉండి ఆ అభావం అన్నప్పుడు అభావానికి కూడా అధికరణం చెప్పాలి ఎక్కడ లేదు అభావం అంటే లేదు కాదు అనేటువంటి అర్థం మరి ఇక్కడ అభావం ఏది లేదు ఎక్కడ లేదు అనేటువంటి ప్రశ్నలు రేకెత్తుతాయి దేని యొక్క అభావం చెప్తున్నాము అది ప్రతియోగి అనపడుతుంది ఎక్కడ ఆభావం చెప్తున్నాము అది అనుయోగి అనబడుతుంది అదే అధికరణం అనబడుతుంది అనుయోగి ప్రతియోగి చెప్పకుండా అభావం చెప్పడానికి రాదు అయితే ఇక్కడ అధికరణం అనేది ఒకటి ఉండాలి అధికరణం అంటే ఆధారం ఎక్కడైతే మనం అభావం చెప్తున్నామో అక్కడ అది ఆధారం అధికరణం ఉదాహరణకు రజ్జు సర్పం ఎక్కడ చెప్తున్నాడు పండిత్ పీతాంబర్జీ జైసే అని కల్పిత సర్పకే వ్యవహారిక ఆరు పారమార్థిక అభావుకే అధికారం కహియే ఆశ్రయ రజ్జు విషయ్ చూసారా రజ్జు సర్ప భ్రాంతి చోట అక్కడ ఆ సర్పము భ్రాంతి చేత కల్పితముగా అనిర్వచనీయమై కనపడుతున్నది ఆ కల్పిత సర్పము నాకు వ్యావహారిక సత్తగాని పారమార్థిక సత్తా కానీ అత్యంత అభావం ఉన్నది కల్పిత వ్యవహారిక రీత్యా ఒక పాము అంటూ అక్కడ ఉందా లేదు వ్యవహారిక పాముందా సర్పము లేదు పోని పారమార్థిక సత్తాచేతనైనా ఉందా లేదు అందుకని పారమార్థిక సత్తాచేత కానీ వ్యావహారిక సత్తాచేత కానీ కల్పిత సర్పం యొక్క అత్యంత అభావము ఉంది ఎక్కడుంది అంటే రజ్జు రజ్జు అక్కడ ఆశ్రయం ఉంది అధికరణం అంటారు దానికి అధికరణ ఆశ్రయ రజ్జు ఆ రజ్జువు నందు రజ్జు విష ప్రాతిభాషిక సర్పకా అవభాస్ ప్రాతిభాషిక సర్పం అవభాసము ప్రతీతి అయ్యే సర్ప అవురు తాకా జ్ఞానం సర్పము సర్పం యొక్క జ్ఞానము అక్కడ మనకు అవభాసం అయితుంది అవుతుంది సో అధ్యాసే అదే అధ్యాస సర్పము సర్ప అధ్యాస ఎక్కడ వాస్తవంగా దీని ఎందు అయితే అత్యంత భావమై ఉండి ప్రతీతి అవుతుంది లేనిదై ఉండి ప్రతీతి అవుతుంది రజ్జువుని సర్పము వ్యవహారిక సత్తాచేత గానీ పారమార్థిక సత్తాచేత గానీ అత్యంత అభావం ఉండి కనపడుతుంది ప్రాతిభాషిక సత్తాచేత కనపడుతుంది ప్రతిభాస అవుతుంది దీనికే అధ్యాస అంటారు అట్లే ఆత్మ ఈ అహంకారం మొదలుకొని ఈ సంపూర్ణ ప్రపంచ రూప అనాత్మ వస్తువు ఏదైతే ఉన్నదో ఇది పారమార్థిక సత్తా చేత అత్యంత అభావమై ఉండి కూడా వ్యవహారిక సత్తా చేత గాని లేదా ప్రాతిభాషక సత్తా గాని ప్రతీతి అవుతుంది మూడు సత్తలను స్వీకరిస్తే వ్యవహారిక సత్తాను స్వీకరించాలి ఈ బంధమునకు ఒకవేళ దృష్టి సృష్టివాదానుసారంగా రెండే సత్తలు స్వీకరించినట్లయితే ప్రాతిభాషక సత్తా చెప్పాలి ఈ ప్రపంచానికి ఇది పూర్వం చర్చించుకున్నాం అథవా అంటూ మరొక లక్షణం చేస్తున్నాడు చూడండి అధిష్టానే విషమ సత్తా వాల జో అవభాస్ సో అధ్యాస్ కయ్యేహే అధ్యాస అన్నప్పుడు దానికి అధిష్టానం ఉండి తీరాలని చెప్పుకున్నాం కదా అయితే ఆ అధిష్టానం ఏ సత్తలో ఉంటుందో దానికంటే విషమ సత్తలో భిన్న సత్తలో కనపడేటువంటి అవభాస ప్రతీతి ఏదైతే ఉందో దానికి అధ్యాస आषम सत् इकडपको अठान भिन्न सत् आत् सत्त न्यून सत्ता उधिक सत्ता उड़क दस अंतर जैसे व्यवहारिक सत्ता वाले रज्जू रूप अधिषाते विषम कह प्रातिभा विपरीत सत्ता वाला जो अवभाष कहे सर् और ज्ञान సో అద్యాసహె ఉదాహరణ ఇచ్చి స్పష్టం చేస్తున్నాడు రజ్జువు వ్యవహారిక సత్తగలది ఎందుకు రజ్జు అనేటువంటి ఆ పదార్థం చేత వ్యవహారం సిద్ధిస్తుంది మనకు ఆ రజ్జువు చేత మనం పశువులను కట్టేసుకుంటాము లేదా కట్టెల మోపు కట్టుకుంటాము ఇంకా అనేకమైనటువంటి ప్రయోజనాలు మనము దాని ద్వారా తీసుకుంటాము అంటే దాని ద్వారా ప్రయోజనం సిద్ధిస్తుంది అర్థక్రియాకారీత్వం అంటారు అంటే ద్వారా క్రియ జరుగుతుంది ఆ క్రియ చేత అర్థం అంటే ప్రయోజనం సిద్ధిస్తుంది అలా ఇప్పుడు ఒక పశువును కట్టివేయుట అనేటువంటి క్రియ జరుగుతుంది ఆ తాడు చేత ఆ క్రియ చేత పశువును కట్టివేయడం అనేటువంటి ప్రయోజనం సిద్ధిస్తుంది భోజనం చేస్తాము భుజించుట అనేటువంటి క్రియ జరుగుతుంది ఆ క్రియ చేత మనకు తృప్తి అనేటువంటి ప్రయోజనం సిద్ధిస్తుంది అవునా అట్ల ఈ సంపూర్ణ ప్రపంచంలో అర్థక్రియా కార్యత్వం సిద్ధిస్తుంది దీనికి వ్యవహార సత్తా అంటారు వ్యవహారం సిద్ధిస్తుంది వ్యవహారం జరుగుతుంది అందుకని ఈ ప్రపంచం నుండి మనకు వ్యవహారం సిద్ధిస్తున్నందున ఈ ప్రపంచం నాకు వ్యవహారిక సత్తాగలది అని చెప్తున్నాం అందువల్ల ఈ తాడు ఏదైతే ఉన్నదో ఇది కూడా వ్యవహారిక సత్తాగలది ఉంది ఆ వ్యవహారిక సత్త కలిగినటువంటి రుజువు నందు సర్పభ్రాంతి అవుతున్నది మందకారంలో ఆ సర్పము ఏ సత్తలో ఉంది ఆ సర్పము చేత ఏమైనా వ్యవహారం సిద్ధిస్తుందా అంటే ఆ సర్పము కాటు వేసినప్పుడు మరణిస్తారా ఆ సర్పము నందు విషం ఉన్నదా లేదు కదా ప్రతీతి మాత్రం ఉన్నది అంతే చూసే మట్టుకే ఉంది కానీ వ్యవహారిక సర్పం అంటూ లేదు ఆడ సర్పం అనేది అత్యంత అభావం ఉన్నది ఆ సర్పము విషము లేదు అది చచ్చిపోడేకూడదు మరణము రాదు అందుకని ఇది కేవలం ప్రతీతి మాత్రం ఉన్నది అందుకని ఇది ప్రాతిభాషిక సత్తా అనపడుతుంది అంటే వ్యవహారిక సత్తా కంటే భిన్న సత్త ఉంది మరియు న్యూన సత్త ఉంది న్యూన అంటే తక్కువ కాలంలో కనపడేది వ్యవహారిక రద్దు అధిక కాలంలో ఉంటుంది ఈ ప్రాతిపాషిక సర్పము న్యూన కాలంలో అంటే అది కనిపించినంత మాత్రం అంతకాలంలోనే ఉంటుంది అది కనిపించుటకు పూర్వంలో లేదు అధిష్టాన జ్ఞానమైన తర్వాత రజ్జు జ్ఞానమైన తర్వాత కూడా లేదు కానీ రజ్జువు సర్పం ప్రతీతి కాకపూర్వం కూడా ఉంది సర్పం యొక్క ప్రతీతి కాలంలో కూడా ఉంది మరియు అధిష్టాన జ్ఞానమైన తర్వాత కూడా ఉంది ఏది రజ్జు కానీ సర్పము కేవలము భ్రాంతికాలంలోనే ఉంది అంటే న్యూన కాలంలో ఉంది కాబట్టి న్యూన సత్త గలది అంటే ప్రాతిభాషిక సత్త గలది కావున ఇక్కడ వ్యవహారిక సత్త కంటే భిన్న సత్తా ఉంది న్యూన సత్తా కూడా ఉంది ఈ న్యూన సత్తలో ఏదైతే కనపడుతుందో అధిష్టానం కంటే భిన్న సత్తలో విషమ సత్తలో ఏదైతే కనపడుతుందో విషమ సత్తా అంటే విపరీత సత్తా విలక్షణమైన సత్తా భిన్న సత్తా వ్యవహారిక సత్తా కంటే భిన్న సత్తా ప్రాతిభాషిక సత్తా మరి న్యూన సత్తలో కూడా ఉంది కాబట్టి ఈ సర్పము సర్పము యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఇదే అధ్యాస అధిష్టానకే విషమ సత్తా వాళ్ళ జో అవభాస్ సో అధ్యాసకయ్యే హై అని అధ్యాసం లక్షణము మూడు ప్రకారాలుగా ఇప్పుడు మనం తెలుసుకున్నాం మూలంలో ఒక రకంగా చెప్పాడు మరి పండిత్ పీతాంబర్జీ రెండు ప్రకారాలుగా చెప్పాడు ఇంకా అతస్మి తద్బుద్ధి అని అంటూ శంకరాచార్యుల వారు అధ్యాస భాషంలో సంక్షేపంగా చెప్పాడు అది గాని దాని అది అనేది బుద్ధి సర్పము గాని తాడు ఎందు బుద్ధి అధ్యాస అట్లే ఇంకా అనేక లక్షణాలు స్మృతి రూప పూర్వదృష్ట అభాష అధ్యాస అన్నట్టు కూడా భాష్యకారులు అధ్యాస లక్షణం చేశాడు ఇట్లా అనేక లక్షణాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి అధ్యాస అంటే ఏమిటి జ్ఞాపకం పెట్టుకోవాలి కాబట్టి ఈ అధ్యాస అనే శబ్దం ఏదైతే ఉన్నదో ఇది కేవలం శంకరాచార్యుల ఈ శబ్దాన్ని సృష్టించి కల్పించి చెప్పాడు అని కొంతమంది బ్రహ్మచేత అంటారు కానీ ఈ అధ్యాస శబ్దము కొత్తగా శంకరాచార్యుల వారు సృష్టించి కల్పించి చెప్పింది కాదు ఇది శృతుల్లోనే ఉంది శృతుల్లోనే అధ్యాస అనేది చెప్పబడింది అధ్యాస కాబట్టి ఇది శంకరాచార్యుల వారే ఏదో కపోల కల్పన చేసి చెప్పింది అనడానికి రాదు అహం అమేతి యో భావో దేహాక్షనాత్మని అధ్యాసోయం నిరస్తవ్యో విదూ బ్రహ్మ నిష్ఠయా అధ్యాత్మ ఉపనిషత్తు చెప్తుంది ఉపనిషత్తుల్లో ఉంది ఇంకా అన్యత్ర కూడా ఉంది అధ్యాస శబ్దం ఒకటి అహం అమేతియో భావో దేహాక్షాదా అనాత్మని దేహము అక్షము అంటే ఇంద్రియాలు మరియు ఈ అంతఃకరణము ఈ ఏదైతే ఈ ఇక్కడ మనకు స్థూల శరీరము సూక్ష్మ శరీరము ఇదంతా ఏదైతే సంఘాతం ఈ దీనియందు అహం అమేతి భావో నేను నాది అనేటువంటి ఏ భావం ఉందో ఇక దీనికే అధ్యాస అని ఉపనిషత్తు చెప్తుంది అధ్యాస లక్షణం ఈ విధంగా చేసింది అక్కడ అహం మమేది భావ బస్ నేను నాది అనుకోవడమే అధ్యాస మరేమో కాదంటాడు ఈ విధంగా లక్షణం చేసింది శృతి మాత లేనిది ఉన్నట్టుగా కనపడమే అధ్యాస మరేమీ కావున ఈ అధ్యాస లక్షణము అనేక రకాలుగా చేయబడింది ఇవన్నీ మీరు బాగా మరణం చేసుకుని పెట్టుకోండి అయితే సో అధ్యాస్ ఈ అధ్యాస అర్థాధ్యాస్ అవరు జ్ఞానాధ్యాస భేదితే దో భాంతి కాహే ఈ అధ్యాస కూడా అనేక ప్రకారాలుగా ఉంది ప్రసంగానుసారంగా ప్రకరణాన్ని బట్టి మహాత్ములు చింతన చేశారు ఇక్కడ మనకు రెండు విధాలుగా చెప్తున్నాడు అర్థాధ్యాస జ్ఞానాధ్యాస అని ఒక ప్రకారంగా చెప్తున్నాడు మరొక ప్రకారంగా కూడా చెప్తాడు పండిత్ పీతాంబర్జీ వారు సంసర్గాధ్యాస మరియు స్వరూపాధ్యాస అని మరొక ప్రకారంగా చెప్తాడు కొన్ని చోట్ల సోపాధిక అధ్యాస నిరుపాధిక అధ్యాస అని కూడా చింతన చేయబడింది శంకరాచార్యులు వీటన్నిటినీ ఒకే అధ్యాసంలో అంతర్భుతం చేసి అన్యోన్య అధ్యాస అని ఒకటే చెప్పాడు ఈ అన్యోన్య అధ్యాసలోనే అన్ని అధ్యాసాలు వచ్చేస్తాయి అన్యోన్యస్మిన్ అన్యోన్యాత్మకత అన్యోన్య ధర్మం చె అధ్యస్య సత్యాకృత్యం మితనుకృత్య అహమిదం మమేదమిత నైసర్గికోయం లోక వ్యవహార అని అంటూ శంకరాచార్యుడు ఉపద్ఘాత చెప్తారు ఒక అన్యోన్యాధ్యాస మాత్రమే చెప్పారు ఈ సకల అధ్యాసాలు అన్ని కూడా అన్యోన్యాధ్యాసలోనే అంతర్భూతం అవుతాయి అవన్నీ కూడా ఇప్పుడు మనకు సమన్వయం చేసి పండిట్ పీతాంబర్జీ వారు చెప్పబోతున్నారు ఇప్పుడు ప్రధానంగా అర్థాధ్యాస జ్ఞానధ్యాస అని రెండు ప్రకారాలుగా ఉంటుంది అని తెలుసుకోండి ఇప్పుడు మూలంలో శ్రీ సాధు నిశ్చలదాస్వామిజీ వారు ఏ లక్షణం అయితే చెప్పారో దాన్నే మళ్ళీ చెప్తూ ఉన్నాడు భ్రాంతి జ్ఞానక విషయ జో సర్పాధిక వస్తు భ్రాంతి జ్ఞానానికి విషయం అంటూ ఒకటి ఉంటుంది కదా అయం సర్ప అంటున్నప్పుడు ఇక్కడ ఈ సర్ప జ్ఞానం అనేది కలుగుతుంది ఆ సర్ప జ్ఞానానికి ఒక విషయం అంటూ ఉంటుంది ఎందుకంటే నిర్విషేక జ్ఞానం అయితే ఉండదు మరి ఈ భ్రాంతీయ జ్ఞానానికి విషయం ఏముంటుంది సర్పాది మిథ్యా వస్తువు ఉంటుంది ఆ మిథ్యా వస్తువు కూడా అధ్యాసనే కదా అది కూడా అనిర్వచనీయంగా కల్పితంగా ఉత్పన్నమై కనపడుతున్నది కదా అందుకని ఆ వస్తువు ఏదైతే ఉన్నదో అది అర్థము అనబడుతుంది ఆ వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానము ఏదైతే ఉందో అది భ్రాంతి జ్ఞానం అనబడుతుంది ఆ రెండింటిని కలిపి మనకు మూలంలో గ్రంథకర్త చెప్పాడు ఇప్పుడు పురుత చేసి వస్తువును వేరు చేసి జ్ఞానాన్ని వేరు చేసి ఆ వస్తువు ఏదైతే ఉందో అది అర్థాధ్యాస అనబడుతుంది వస్తువు అన్న విషయమన్నా అర్థమన్నా ఒకటి అయితే కేవలం భ్రాంతి జ్ఞానానికి విషయమైనటువంటి సర్పాది వస్తువులు మిథ్యా వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అర్థాధ్యాస అనపడుతుంది ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో అది జ్ఞానాధ్యాస భ్రాంతి జ్ఞాన్ జో మిథ్యా వస్తువు కా మిథ్యా జ్ఞాన్ सो ज्ञाध्यास के अब आ मिथ्या वस्तु संबंधी ये ज्ञा अ्ञानाध्यास अन पड़ती मिथ्या वस्तु अध्यासने मिथ्या वस्तु संबंधी ज्ञानमू अध्यासने वस्तु विषयम लेदा अर्थम एद अर्थाध्यास कड़ी आस्तु संबंधी मिथ्या ज्ञानमेदी ज्ञानाध्यास अन बड़ी मिथ्या वस्तु అర్థాధ్యాస నిత్యావస్తువులకు సంబంధించిన జ్ఞానము జ్ఞానాధ్యాస అని పురుషక్ చేసి చెప్పాడు అర్థాధ్యాస జ్ఞానాధ్యాస అని తినిమే జ్ఞానాధ్యాస పరోక్ష అపరోక్ష భేదిత్య దోభాంతిక ఇక జ్ఞానాధ్యాస ఏదైతే ఉన్నదో అది రెండు ప్రకారాలుగా ఉంటుంది పరోక్ష జ్ఞానాధ్యాస అపరోక్ష జ్ఞానాధ్యాస అని రెండు ప్రకారాలుగా ఉంది ఇప్పుడు మనకు ప్రతీయం అనే అంటే జగత్ అంతా కూడా ఈ దేహాదిక ప్రపంచం అంతా కూడా ప్రత్యక్షంగా కనపడుతుంది కదా ఇది సత్యమా ఆత్మయందు అజ్ఞానం చేత ప్రతీతి కాబట్టి ఇది సత్యం కాదు మిథ్యా మిథ్య ఎందుకన్నాము జ్ఞానం చేత నివృత్తి అవుతుంది కాబట్టి జ్ఞానం చేత నివృత్తి అవటం యోగ్య వస్తువు ఏదైతే ఉంటుందో అది మిథ్యా వస్తువు ఉంటుంది అందువల్ల ఈ దేహాదిక ప్రపంచమంతా కూడా అహం బ్రహ్మాస్మ అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఇదంతా బాధ అయిపోతుంది మిథ్యత్వ నిశ్చయం అవుతుంది అందువల్ల ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో ఈ వ్యవహారిక ప్రపంచం అంతా కూడా ఇది మనకు అపరోక్షం ఉంది పరోక్షమా అపరోక్షమా ఈ దేహాదిక ప్రపంచం మనకు అపరోక్షం ఉంది మరి అధ్యాసనా సత్యమా మిథ్యానా సత్యనా అని అంటే అధ్యాసము అందుకని ఇది అపరోక్ష అధ్యాస నబడుతుంది ఇక మనకు శాస్త్రంలో తెలియబడేటువంటి స్వర్గ నరకాదులు ఏవైతే ఉన్నాయో లోకలోకాంతరాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం శాస్త్రవేద్యములు మనకు ప్రత్యక్షములు కావు మరి అవి సత్యమా అంటే అవి కూడా మిథ్యనే అవి కూడా భ్రాంతి చేత కల్పింపబడినవే కాబట్టి ఆ స్వర్గ నరక లోక లోకాంతరాల యొక్క ఏదైతే శాస్త్రవేద్యమైనటువంటి జ్ఞానం ఉన్నదో ఇది కూడా భ్రాంతిజ్ఞానమే ఎందుకు సంపూర్ణ ప్రపంచమంతా కూడా ఆత్మయందు అధ్యస్థం అన్నప్పుడు ఆ ప్రపంచాంతర్గతమైనటువంటి లోక లోకాంతరాలు కూడా అధ్యస్థంలే అందువల్ల ఈ స్వర్గాదులు కూడా అధ్యస్థంలే కాబట్టి ఆ స్వర్గాదులు మనకు పరోక్షమా అపరోక్షమా అంటే అవి పరోక్షం కేవలం శాస్త్రవేద్యములు ప్రత్యక్ష ఇంద్రియాల చేత గోచరం ఏమిటి కావు అందుకని పరోక్షములు మరియు భ్రాంతి కూడా అందుకని ఇది పరోక్ష భ్రాంతి పరోక్ష అధ్యాస అందుకని జ్ఞానాధ్యాస ఏదైతే ఉంటుందో ఇది పరోక్ష అపరోక్ష భేదం చేత రెండు ప్రకారాలుగా ఉంటుంది ఇక అర్థాధ్యాసలోకి పోతే అనేక ప్రకారాలు ముఖ్యంగా ఆరు ప్రకారాలుగా ఉంటుంది ఒకటి కేవల సంబంధ అధ్యాస రెండవది సంబంధ సహిత సంబంధిక అధ్యాస మూడవది కేవల ధర్మధ్యాస ధర్మ సహిత ధర్మి అధ్యాస ఐదవది అన్యోన్య అధ్యాస మరియు ఆరవది అన్యతర అధ్యాసైతే షట్ ప్రకారే ఇరవై ఆరు పేజీలు టిఫన్లా కాబట్టి ఈ అర్థ ముఖ్యంగా ఆరు ప్రకారాలుగా చెప్పబడింది ఇదంతా కూడా అధ్యాస భాషంలో మరియు శ్రీ విచార చంద్రోదయంలో మరియు వృత్తి ప్రభాకరంలో మరియు సిద్ధాంత బిందులో చాలా స్పష్టంగా విస్తారంగా విచారం చేయబడింది సిద్ధాంత బిందులో శ్రీమతి సుదన సరస్వతి స్వామి అంటారు మాకు అనుభవంలో మా బుద్ధికి పోచినంత మేము అధ్యాస గురించి చింతన చేశాము ఇంకా మీ అనుభవానుసారంగా మీకు ఏవైనా ఆధ్యాసికములు అనిపించినట్లయితే వాటిని కూడా మీరు సంగ్రహం చేసుకుని చేయండి అని అతిదేశం చేశాడు కాబట్టి ఇతను ఎన్ని ప్రకారాలన్నా విభజించి చెప్పుకో మొత్తం మీద ఒకటే ఒక అధ్యాస అన్యోన్య అధ్యాస అందులోనే ఈ అర్థాధ్యాస జ్ఞానాధ్యాసలు వస్తాయి అందులోనే సంసార్గాధ్యాస స్వరూపాధ్యాస వస్తుంది అందులోనే స్వపాధిక అధ్యాస నిరూపాధిక అధ్యాస అన్ని అధ్యాసలు ఇంకా అందులో మనం ఎన్ని భేదాలు చెప్తున్నాము అన్నీ ఒకే ఒక అధ్యాసలో అన్యోన్య అధ్యాసలో వస్తాయి అవన్నీ అసమాన్యం చేసి చెప్పుతున్నాడు ఇప్పుడు పండిత్ పీతాంబర్ వీటి గురించినటువంటి విస్తృత వర్ణన పండిత్ పీతాంబరిజీ వారు శ్రీ విచార చంద్రోదయము శష్టకలలో కళలో చక్కగా నిరూపించారు మీరంతా అధ్యయనం చేస్తూనే వచ్చారు ముఖ్యంగా అర్థాధ్యాస ఎన్ని ప్రకారాలు చెప్పుకున్నాము ఆరు ప్రకారాలు కేవల సంబంధ్యాస ఏదైతే ఉంటుందో ఇది ఆత్మ యొక్క అధ్యాస అనాత్మ ఎందు చెప్పుకోవాలి మా జ్ఞాపకం పెట్టుకోండి ఈ అధ్యాసం క్లిష్టం ఉంటది చింతన చెయ్యాలి ఆత్మ యొక్క అధ్యాస అనాత్మ ఎందు చెప్పినప్పుడు కేవలం సంబంధాధ్యాస చెప్పాలి ఆత్మ అధ్యస్తం కాదు ఆత్మ యొక్క సంబంధము అధ్యాస అనాత్మ దేహాదులయందు ఆత్మ అధ్యాస ఎందుకంటే దేహమే ఆత్మ అని అంటున్నారు కదా చాలా మంది ఒక్క వేదాంతి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ దేహాదులయే ఆత్మత్వ భ్రాంతి పెట్టుకున్నారు అందుకని ఈ అనాత్మ ఎందు ఆత్మ యొక్క అధ్యాస చెప్పేటప్పుడు ఆత్మ స్వరూపం చేత అనాత్మయందు అధ్యాస కాదు ఆత్మ అనాత్మతో ఏదైతే సంబద్ధమై కనపడుతుందో ప్రతీతి అయి కనపడుతుందో ఒకదానిని మరొక దాని ఎందు ఆరోపించాలంటే సంబంధం చెప్పాలి సంబంధం లేకుండా ఆరోపణ చెప్పడానికి రాదు అధ్యాస చెప్పడానికి రాదు రజ్జు ఒక చోట ఉంది సర్పం మరొక చోట కనపడుతుంది ప్రతీతి అవుతుంది అని చెప్పడానికి రాదు ఎక్కడేతే రజ్జు ఉన్నదో ఆ రజ్జునందే కలిపి సర్పం యొక్క బ్రాంచ్ అవుతుంది ఎక్కడైతే అధిష్టానం ఉంటుందో అక్కడనే అధ్యస్థమైనటువంటి వస్తువును చెప్పాలి అక్కడనే అధ్యాస అవుతుంది కాదు తాడు తాడుతో సంబద్ధమయ్యే మనకు సర్పం యొక్క ప్రతీతి అవుతుంది అందుకని సంబంధం చెప్పాలి అట్లా సర్పముతో సంబద్ధమయ్యి రజ్జు యొక్క ప్రతీతి అవుతుంది అట్లా అనాత్మైనటువంటి దేహాదులతో సంబద్ధమయ్యి ఆత్మ యొక్క భ్రాంతి కలుగుతున్నది అందుకని దేహమే ఆత్మ ఇంద్రియాలు ఆత్మ మనస్సు ఆత్మ బుద్ధి ఆత్మ అని ఈ విధంగా అనేక మతవాదులు చర్వాకాదులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ అనాత్మతో ఆత్మ యొక్క సంబంధం చెప్పకుండా ఆత్మ అధ్యాస చెప్పడానికి రాదు అయితే ఆత్మనే స్వరూపం చేత అధ్యస్తమా అంటే అది పూర్వసిద్ధమే ఉంది కదా ఇంకొకటి సంబంధ అధ్యాస చెప్పాలంటే పూర్వసిద్ధ వస్తువుది కల్పిత వస్తువుతో సంబద్ధమై ప్రత్యయమవుతున్నప్పుడు అక్కడ కేవలం పూర్వసిద్ధ వస్తువు సంబంధమే అధ్యాస సిద్ధ వస్తు స్వరూపం చేత అధ్యస్థం కాదు అది పూర్వమే ఉంది అది అధ్యస్థం కాదు దాని సంబంధంది అధ్యస అవుతుంది ఈ విధంగా లోహిత స్ఫటిక అంటున్నప్పుడు ఒక దాసాని పుష్పంపై తెల్లని స్ఫటికమని పెట్టామనుకోండి అప్పుడు స్ఫటికమునందు ఎరుపు వర్ణము దాసాని పుష్పంలో ఉన్నటువంటి వర్ణము అవభాస అవుతుంది ప్రతీతి అవుతుంది అయితే మనం దూరం నుండి చూసినట్లయితే ఆ స్ఫటికమే ఎర్రగా కనపడుతుంది ఆ ఎరుపు అనేది అధ్యాస ఎందుకు అందులో లేనిది కనపడుతుంది కదా ఆ స్ఫటికం స్వచ్ఛంగా ఉంది అందులో ఏ రంగు లేదు ఆ స్వచ్ఛమైనటువంటి స్ఫటికంలో ఆ ఎరుపు వర్ణము కనపడుతుంది మరి లేనిది కనపడుతుంది అని అంటే అధ్యాసనే కదా అయితే ఈ ఎరుపు వర్ణం అంటున్నప్పుడు ఇక్కడ ఆ ఎరుపు వర్ణము పూర్వసిద్ధమైనటువంటి ఆ దాసాని పుష్పంలో లేదా రక్త వస్త్రములో ఉంది అయితే ఆ వస్త్రము స్వరూపము చేత ఆ స్ఫటికములో అధ్యాస ఆ వస్త్రము స్ఫటికముతో సంబంధం ఆ సంబంధముది ఆ స్ఫటికములో మనకు అధ్యాస దీని సంబంధము రక్త యొక్క సంబంధము రక్తవర్ణము దేనితో సంబద్ధమై ఉంది వాస్తవంగా ఆ పుష్పముతో సంబద్ధమై ఉంది పుష్పముతో సంబద్ధమై రక్తవర్ణం ఉంటే ఆ సంబంధం ఇది స్ఫటికములో మనకు కనపడుతుంది అందుకని పూర్వసిద్ధ వస్తువుది స్వరూపం చేత అధ్యాస కాదు మనగా దాని సంబంధం మాత్రం అధ్యాస అవుతుంది ఇంకా పండిత్ పీతాంబర్జీ వారైతే సంబంధము కూడా అధ్యాస కాదు అంటాడు సంబంధం యొక్క అధ్యాస అవుతుంది అని మళ్ళీ చెప్పాడు ఎందుకు సంబంధం అధ్యాస అయితే మరి భ్రాంతి నివృత్తి అయిన తర్వాత ఆ దాసాని పుష్పానికి ఆ రక్తవర్ణానికి ఆ సంబంధం కూడా నివృత్తి కావాలి కానీ నివృత్తి అవుతుందా జ్ఞానమైన తర్వాత అధ్యాస నివృత్తి అవుతుంది మరి సంబంధం అధ్యాస చెప్తే ఆ దాసాని పుష్పానికి ఆ రక్తవర్ణానికి ఏదైతే సమవాయ సంబంధం ఉన్నదో ఆ సంబంధం కూడా నివృత్తి కావాలి కానీ నివృత్తి అవుతుందా కాదు అట్లే ఉంటుంది అంటే సంబంధము అట్లే ఉంది పూర్వసిద్ధ వస్తువు అట్లే ఉంది ఆ సంబంధం యొక్క అధ్యాస అయింది అంటాడు చూసారా ఇది సంబంధాధ్యాసలో చెప్పుకోవాలి బా జ్ఞాపకం పెట్టుకోండి సంబంధాధ్యాస చెప్పేటప్పుడు పూర్వసిద్ధ వస్తువు ఉండాలి మరి అధ్యాస నివృత్తి అయిన తర్వాత దాని యొక్క నివృత్తి కాదు అట్లే ఉంటుంది అది దానిది సంబంధ అధ్యాస అవుతుంది కేవలం ఆ వస్తువు అధ్యాసము కాదు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇక సంబంధ సహిత సంబంధి ఇప్పుడు రజ్జు ఎందుకు సర్పం ప్రతీతి అవుతుంది ఆ సర్పము రజ్జువుతో సంబద్ధమయ్యే ప్రతీతి అవుతుంది కదా రజ్జువుతో సంబంధం కాకుండా అన్యత్ర కనపడుతుందా కనపడతలేదు అందుకని సంబంధము మరి సంబంధి ఎవరు సర్పము దేనిది సంబంధం చెప్తామో అది సంబంధి అయింది దాని సంబంధం అందుకని సంబంధ సహిత సంబంధీ అధ్యాస ఇది స్వరూపాధ్యాస ఇది అనాత్మ వస్తువు కల్పిత వస్తు మిథ్యా వస్తువుది అధిష్టానం నందు చెప్పేటప్పుడు ఇది సంబంధ సహిత సంబంధీ అధ్యాస చెప్పాలి కేవల అధిష్టానందే అధ్య వస్తువునందు చెప్తే కేవల సంబంధ అధ్యాస చెప్పాలి అధిష్టానం నందు మిథ్యా యొక్క అధ్యాస చెప్పేటప్పుడు సంబంధ సహిత సంబంధీ అధ్యాస చెప్పాలి అట్లా కేవల ధర్మాధ్యాస ఇప్పుడు అహం అహం మోకహ అహం భద్రహ అంటాడు నేను గుడ్డివాణ్ణి నేను చెవిటివాణ్ణి నేను మెల్లకన్ను వాణ్ణి అహం పంగుహో నేను కుంటి వాణ్ణి అని ఈ విధంగా అంటాడు ఇక్కడ కేవల ధర్మాధ్యాస అయితుంది అధ్యాస కావడం లేదు అహం అంటున్నప్పుడు అంధత్వం ఎవరి చెప్పండి నేత్రం యొక్క ధర్మం అవునా ఆ నేత్రం యొక్క ధర్మం మాత్రం అధ్యాస అవుతుంది కానీ నేత్రం యొక్క అధ్యాస అహం నేత్రం అంటాడేవాడన్నా అహం శ్రోత్రం అంటాడేవాడన్నా అనడు కదా అంటే ధర్మీ అధ్యాస అయితే లేదు కేవల ధర్మం యొక్క అధ్యాస నేత్రం యొక్క ధర్మం మాత్రం అధ్యాస అవుతుంది అందహ కానహా బదిరహ పంగుహు అని ఈ విధంగా నేత్రాది ఇంద్రియాల యొక్క ధర్మాలు అధ్యాస కానీ ఇంద్రియాలైనటువంటి ధర్మి యొక్క అధ్యాస ఇది కేవల ధర్మ అధ్యాస అట్లా ధర్మ సహిత ధర్మీ అధ్యాస అంతఃకరణం యొక్క ధర్మాలు సుఖ దుఃఖాలు కర్తృత్వ భోక్తృత్వాలు ఇవన్నీ అంతఃకరణ ధర్మాలని చెప్పబడ్డాయి శాస్త్రములు కామసంకల్పం చికిత్స శ్రద్ధ అశ్రద్ధ ఇత్యాది కాబట్టి ఈ ధర్మాలు ధర్మాలతో సైతమైన ధర్మి అంతఃకరణము దీని యొక్క ఆత్మ ఎందైతుంది అహం కర్త అహం భోక్త అహం సుఖీ అహం దుఃఖీ అని ఈ విధంగా అంతఃకరణము అంతఃకరణ ధర్మాలు ధర్మ సహిత ధరిమి యొక్క అధ్యాస అవుతుంది ఇక అన్యతర అధ్యాస అంటే కేవలం అనాత్మ అధ్యాస ఏదో ఒకటే చెప్పాలి ఎక్కడైనా అధ్యాస లోపల అన్యోన్యా అధ్యాసం ఉంటది దాని ఎందు దీనిది దీనియందు దానిది అధిష్టానం అధ్యస్థం అధ్యస్థం ఉంది అధిష్టానం అధ్యాస అవుతుంది అన్యోన్యాధ్యాసం ఉంటుంది కానీ కేవలం ఒకే ఒక అధ్యాస చెప్తే అన్యతర తర తమకౌ గహ అనేటువంటి పాలనీయ సూత్ర అనుసారంగా రెండింటిలో ఒకదానికి తర ప్రత్యయం చెప్తారు అన్యతర ఏకతర అని ఈ విధంగా రెండిట్లో ఒకటి చెప్పినప్పుడు తరప్రత్యయం వస్తుంది కాబట్టి అన్యతరాధ్యాస అంటే ఇక్కడ రెండు అధ్యాసాలు ఉంటాయి అన్యోన్య అధ్యాసం ఉంటుంది దీని దాని దాని దీని ఉంటుంది కానీ ఏదో ఒకటి అంటే ఇక్కడ కేవలం అనాత్మది చెప్పేటప్పుడే అన్యతరాధ్యాస చెప్పాలి అంటే శ్రోతా పురుషునికి ముముక్షకు అనాత్మధ్యాస ఆత్మధ్యాస స్పష్టంగా చెప్పడానికి ఏదో ఒకటి చెప్పాలి ఆ ఒకటి చెప్తే అన్యతర అధ్యాస అనబడుతుంది ఇక అన్యోన్య అధ్యాస అనేది దానియందు దీనిది దీనియందు దానిది అధ్యస్థానంది అధిష్టానం నందు అధిష్టానంది అధ్యస్థం నందు ఆత్మది అనాత్మయందు అనాత్మది ఆత్మయందు ఇట్లా రెండింటినీ పరస్పరం చెప్తే ఇది అన్యోన్యాధ్యాస అనబడుతుంది ఈ విధంగా అర్థాధ్యాసలో ఆరు ప్రకారాల అధ్యాస ఉంటుంది అథవా అనంటూ పక్షాంతరం చెప్తున్నాడు ఇప్పుడు అర్థాధ్యాస జ్ఞానాధ్యాస అనేటువంటి ప్రకారం చేత చెప్పాడు ఇప్పుడు సంసార్గాధ్యాస స్వరూపాధ్యాస బేదితే అర్థాధ్యాస దోభాంతిక ఈ అర్థాధ్యాస మరొక ప్రకారం చేత ప్రకారాంతరం చేత సంసార్గాధ్యాస మరియు స్వరూపాధ్యాస అని రెండు ప్రకారాలుగా చెప్పవచ్చు అని అనేక మంది మహాత్ములు శాస్త్రకారులు చింతన చేశారు ఇట్లా అతే అయితే ఈ సంసార్గాధ్యాస ఏదైతే ఉందో ఇది మనము పూర్వము ఏదైతే కేవల సంబంధాధ్యాస అని అర్థాధ్యాసలో ఆరు ప్రకారాల్లో మొదటిది చెప్పుకున్నాం కదా అదే సంసార్గాధ్యాస అనబడుతుంది అది చెప్తున్నాడు ఇహ ఇహ నిష్కర్షే ఇక్కడ ఇది నిచోడు సారభూతమైనటువంటి విషయం నిష్కర్ష అంటే సారభూతమైనటువంటి విషయం అన్నమాట ఏమిటి అని అంటే చెప్తున్నాడు కేవల సంబంధాధ్యాస హి సంసార్గాధ్యాస హే మనం ఎంతో పూర్వం చెప్పుకున్నటువంటి అర్థాధ్యాసలో ఆరు ప్రకారాలు తెలుసుకున్నామే అందులో మొదటిదైనటువంటి కేవల సంబంధాధ్యాస ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సంసార్గాధ్యాస మరియు స్వరూపాధ్యాస ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నాం అందులో కేవల సంబంధాధ్యాస సంసార్గాధ్యాసలో అంతర్భూతం అవుతుంది కేవల సంబంధాధ్యాస హి సంసార్గాధ్యాస సంబంధ సహిత సంబంధిక అధ్యాసే సంసర్గ సహిత స్వరూపాధ్యాసే ఇక సంబంధ సహిత సంబంధి అధ్యాస ఏదైతే మనం అర్థ అధ్యాసలో ఆరు ప్రకారాలు రెండవది చెప్పుకున్నామే అది ఇక్కడ సంసర్గ సహిత స్వరూపాధ్యాస అని చెప్పుకోవాలి సంబంధ సహిత సంబంధి ఏదైతే ఉందో సంబంధం అంటే సంసర్గం అంటే సంబంధం సంబంధం అన్నా సంసర్గం అన్నా పర్యాశబ్దాలు అక్కడ కేవలం సంబంధ చెప్పుకున్నాము ఇక్కడ దాన్ని సంసర్గాధ్యాసగా చెప్పుకుంటున్నాం అదొకటి సంసర్గాధ్యాసలో అంతర్భుతమైంది కదా ఇక సంబంధ సహిత సంబంధీ అధ్యాస ఏదైతే ఉందో అది సంసర్గ సహిత స్వరూపాధ్యాస చెప్పుకోవాలి ప్రకారాంతరం చేత రెండు ప్రకారాలు చెప్పుకున్నాం కదా సంబంధాధ్యాస లేదా సంసర్గాధ్యాస ఇది ఒకటి మరియు స్వరూపాధ్యాస ఒకటి ఇట్లా రెండు ప్రకారాలు చెప్పుకునే దానిలో సంబంధ సహిత సంబంధీ అధ్యాస ఏదైతే ఉందో అదే సంసర్గ సహిత స్వరూపాధ్యాసగా ఇక్కడ మనం చెప్పుకోవాలి సో ఈ అన్యోన్యాధ్యాసే దీనికి అన్యోన్యాధ్యాస కూడా అంటారు ఎందుకంటే అన్యోన్యాధ్యాసలో సకల అధ్యాసాలు వచ్చేస్తాయి సర్వత్రా సంసర్గ ఆరు స్వరూపు ధోనుంక మిశ్రభావు హోవే హే ఎక్కడ చెప్పుకున్నా కానీ ఏ అధ్యాస చెప్పుకున్నా కానీ రెండు ఉంటాయి కేవలం సంబంధ అధ్యాసలో కూడా రెండు ఉంటాయి సంబంధం చెప్పాలంటే రెండు ఉండాలి కదా ఎవరు సంబంధం అన్నప్పుడు రెండింటి రెండు చెప్పుకోవాలి సంబంధం చెప్పాలన్నప్పుడు రెండు ఉంటేనే సంబంధం కేవలం సంబంధాలు చెప్పాలన్నా కానీ రెండు ఉన్నాయి అక్కడ అందుకని అన్యోన్యాధ్యాస అనేది అన్ని అధ్యాసాల్లో వస్తుంది కాబట్టి అన్యోన్య సకల అధ్యాసాలు అంతర్భూతం అవుతాయి సర్వత్ర సంసర్గ మరియు స్వరూపు దోనుంకా మిశ్రబావే అవరు దోను మేసే ఏక జో అధ్యాస సో అన్యతరాధ్యాస కయ్యే ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పినట్లయితే అన్యతరాధ్యాస అనబడుతుంది ఆ అన్యతరాధ్యాస కూడా సో మిథ్యా వస్తువుక స్వరూపాధ్యాస రూపక అయ్యే ఆ అన్యతరాధ్యాస కూడా మిథ్యా వస్తువు అయితే స్వరూపాధ్యాస చెప్తామో దానిది అన్యతరాధ్యాస అని చెప్పుకోవాలి అవురు సత్యవస్తువుక సంబంధాధ్యాస రూపకయ్యే సత్యవస్తువు అంటే అధ్యాసకు పూర్వం కూడా ఉండి అధ్యాస కాలంలో కూడా ఉండి అధ్యాస నివృత్తి కాలంలో కూడా ఏదైతే ఉంటుందో అంటే అధిష్టానము లేదా సత్యవస్తువు దానిది కల్పిత వస్తువునందు కనుక చెప్పినట్లయితే అది సంబంధాధ్యాస అనబడుతుంది సత్య వస్తువుది సంబంధాధ్యాస చెప్పాలి మిథ్యా వస్తువుది స్వరూపాధ్యాస చెప్పాలి ఇది గుడ్డి గుర్తు చెప్పుకోండి మిథ్యా వస్తువుది చెప్పినట్లయితే స్వరూపాధ్యాస సత్య వస్తువుది అధ్యాస చెప్పినట్లయితే అది సంబంధ అధ్యాస ఇది గుడ్డి గుర్తు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఏ అన్యతరాధ్యాసక కిమా కేవల సంబంధ అధ్యాసక పృథక్ భావకరి కథన్ జో హై ఇక్కడ మిథ్యా వస్తుది అన్యతరాధ్యాస మరియు సత్య కేవల సంబంధ అధ్యాస అని ఈడ చేసి చెప్పడం ఏదైతే ఉందో ఇది ఆత్మ అనాత్మకే అధ్యాసకే భేద జ్ఞానార్థ హై ఇది ఆత్మధ్యాస ఇగ ఇది అనాత్మధ్యాస అని పృతగ్గా చేసి చెప్పడానికని మనము ఈ అన్యతరాధ్యాస చెప్తాము కానీ వాస్తవంగా ఏది చెప్పినప్పటికీ కూడా రెండు అధ్యాసలు అక్కడ విస్తృతమై ఉంటాయి ఆత్మది అనాత్మ ఎందు చెప్పినా అక్కడ ఆత్మహ్యాస కూడా ఉంటుంది అనాత్మధ్యాస కూడా ఉంటుంది అనాత్మ ఎందు ఆత్మహ్యాస చెప్పినా అనాత్మధ్యాస చెప్పిన రెండు ఉంటాయి కానీ పృతగ్గ్గా చేసి చెప్పాలి ఇది ఇది ఆత్మధ్యాస ఇది అనాత్మధ్యాస అని పృతజ్గా ముసుకు తెలిసేందుకు చెప్పాలని అన్యతరాధ్యాస స్వీకరించడం జరిగింది అని చెప్తున్నాడు పరతూ సర్వ అర్థాధ్యాస అన్యోన్యాధ్యాస రూపి చూసారా సకల అర్థాధ్యాసాలు ఏవైతే మనం ఇదివరకు ఆరు ప్రకారాలుగా చెప్పుకున్నాం ఇప్పుడు రెండు ప్రకారాలే చెప్పుకున్నాము ఇంకా అన్యత్ర సోపాదిక నిరుపాధిక భేదం చేత మళ్ళీ రెండు ప్రకారాలు కూడా చెప్తారు ఏవేవి చెప్పుకున్నా కానీ సకల అధ్యాసలు కేవలం అన్యోన్య అధ్యాసలోనే అంతర్భూతం అవుతాయి అని అన్నిటినీ సమన్వయం చేసి ఒకే అధ్యాసలో ఇమిడిచి చెప్పాడు పండిత్ పీతాంబర్జీ వారు దీన్నే శంకరుల వారు ఉపద్ఘాత భాషంలో అధ్యాస భాష్యంలో చెప్పాడు అన్యోన్య అధ్యాస అన్యోన్యాసన్ అన్యోన్యాత్మకత అన్యోన్య ధర్మాచ అధ్యస అని కాబట్టి ఒకే ఒక అధ్యాసలో అంటే అన్యోన్యాధ్యాసలోనే సకల అర్థాధ్యాసాలన్నీ కూడా అంతర్భూతం అవుతాయి తాత పృతజ్ఞహి అందుకని అన్యోన్యా అన్యోన్యాధ్యాస కంటే ఈ సకల అధ్యాసలు పృథక్గా లేవు అన్ని దానిలోనే అంతర్భూతమైనాయి సో అన్యోన్యాధ్యాస కహు కేవల ధర్మక హోవేహే ఆరు కహు ధర్మ సైత ధర్మిక హోవేహే ఈ అన్యోన్య అధ్యాస కూడా ఒక్కోసారి కేవల ధర్మం అయితే కేవల ధర్మ సైత ధర్మంది కూడా అవుతుంది అయితే ఉక్త భేదితే అన్యోన్యాధ్యాస దో ప్రకారే కాబట్టి కేవలం ధర్మాధ్యాస అవుతుంది ధర్మ సైతం ధర్మీ అధ్యాస అవుతుంది అందుకని అన్యోన్యాధ్యాసను మళ్ళీ విభజించి రెండు ప్రకారాలుగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకే సంక్షేపితే ఉదాహరణ హామినే విచార చంద్రోదయకి శిస్తకళ విషయ లిక్కే శస్తకళలు ఎక్కడ విచార చంద్రోదయంలో చక్కగా అధ్యయనం చేసుకుంటూ వచ్చారు కదా అక్కడ సంక్షేపంగా శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు ఉదాహరణలు సైతంగా ఇవన్నీ కూడా అధ్యాసాలన్నీ కూడా చెప్తూ వాటికి ఉదాహరణలు కూడా ఇచ్చి చెప్పాడు మరి విస్తరిసే ఉదాహరణ శ్రీ వృత్తి ప్రభాకర్ విషయ శ్రీ సాధు నిశ్చలదా స్వామిజీ వారి యొక్క అన్య గ్రంథము ఈ విచార కాక వృత్తి ప్రభాకరం గ్రంథం కూడా వ్రాయబడింది వారు వృత్తి ప్రభాకరంలో ఈ అధ్యాసల గురించి విస్తారంగా ఉదాహరణలు ఇస్తూ చెప్పాడు ఏడవ ప్రకరణంలో చెప్పాడు అక్కడ అదంతా మీకు విస్తారంగా కావాలంటే అక్కడ తెలుసుకోండి అని మనకు అతిదేశం చేసి ఈ టిప్ ఇక్కడికి ఉపసంహారం చేస్తూ ఉన్నాడు ఇక మళ్ళీ మూలంలోకి వస్తే అధ్యాస సామగ్రులు లేవు కాబట్టి ఈ బంధము సత్యము అని పూర్వపక్షి చెప్తూ వచ్చాడు కదా మరి అధ్యాస సామాగ్రులు ఏమేమిటి ఆ సామాగ్రులు చెప్పండి అని అంటే ఇక్కడ పూర్వపక్షి ఆ అధ్యాస సామాగ్రిల గురించి చెప్పి ఆ సామాగ్రిలు ఏవి ఈ ప్రపంచం నందు కాబట్టి ఈ ప్రపంచము అధ్యాస కాదు మరేమనగా సత్యము ఈ బంధము సత్యము సత్య బంధం జ్ఞానం చేత నివృత్తి కాదు జ్ఞానం చేత నివృత్తి కాదు కాబట్టి మీరు ఏదైతే ప్రయోజనం లోపల మొదటి అంశం చెప్తారో అది సిద్ధించడం లేదు అందుకని మోక్షం సిద్ధించదు అందుకని జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది అనేటువంటి ఆశ వదులుకోండి అని నిరూపణ చేస్తాడు ఆ విషయము నలభై ఆరో అంకం నుండి ఉంటుంది అది క్రమంగా రేపటి నుంచి తెలుసుకుందాం హరి ఓం తో సహనావతు సహనోన సహ వీర్యం కరవావహై తేజస్వినస్ మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి